ఎప్పుడో జీవితం చరమాంగంలో తెలుసుకుంటా బాగా చియోజనం కదా పోయిందిగా నెక్స్ట్ మళ్ళా వచ్చే లైఫ్ చూసుకోవడం అప్పుడు ఇది ఎలా ఉండదుగా మళ్ళా మొదలు కదా రెడ్ వచ్చే మొదల అట్లా ప్రతి అంశాన్ని జీవితంలో ఉన్న ప్రతి అంశాన్ని చాలా నిర్దిష్టమైన ప్రమాణంతో చూడటం రా అదేమంటారు భూమరా ఉచిత ఏమవుతుంది అదే సే జీవితంలో అనేక రకాలైన ఒత్తిళ్లు వచ్చినప్పుడు గృహిణి ఆ ఒత్తిడిని జీర్ణం చేసుకుని ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి ప్రతి వాళ్ళకి ఆ ఔట్ ఆఫ్ ది బాక్స్ పరిష్కారాన్ని సూచించేటటువంటి పాత్ర మిగిలిన వాళ్ళందరూ అందులో లేనం ఆ ఒత్తిడి గురైపోయి అదాచేత ఇప్పుడు ఆపరేషన్ డిప్రెషన్లో పడిపోయి ఆ మార్పుల చేర్పులో గురవుతూ ఆ గృహిణి అన్న స్థానాన్ని ఎందుకు పెట్టారు సాక్షిత్వానికి నిదర్శనం అన్ని పనులు చేస్తుంది ఎవరి వైపు ఉండదు ఆవిడ ఏ పా అన్ని పాత్రలు పోషిస్తారు కానీ ఆవిడ ఏది ఒప్పుకోరు ధర్మం అయితేనే ఒప్పుకోరు ఆ ధర్మాచరణకి కేంద్ర స్థానంగా గృహిణి మరి ఎంత విలువైన స్థానం ఆవిడే ఒత్తిడి గురైన ఇప్పుడేం చేస్తారు అప్పుడు ఆ ఒత్తిడి కుటుంబం మీద అందరి మీద పట్టాలి అప్పుడేమైంది ఆధార స్థానం పొంగిపోలే అప్పుడేం చేస్తావు అనేది గృహిణితోనే కదండి వేరే ఇంకేముంది శరీరము మనసు అంతే కదా అందుకని ఏం చేశారు పెద్దవాళ్ళు బాబు పెద్దగా నిదానం కావు జీవితంలో ముప్పై ఏళ్ళు పని చేస్తావు కదా ముప్పై ఏళ్ళలో సాధించలేవా అవన్నీ మూడేళ్ళలో అనేది వేయాలనుకోవడం తప్పు కదా ఉన్నా కదా ఇప్పుడు పైగా ఏమనుకున్నారు ఉద్యోగంలో చేరగానే ముప్పై లక్షలు అప్పు ముప్పై లక్షల అప్పు ముందు జీవితానికి సరిపడా అప్పు ముందు పెడతాడు వీడు ఆ ముప్పై లక్షలు దీర్థ్యాలపల శాంతం అడగలు ఏమైపోతాడు అప్పుడు జీవితకాలం అప్పు కదండి పైకి ఎప్పటివరకు లెక్కేసాడు కొనా ఆ చివరికి కొనా కరెక్ వేసాడు ఈ లోపల వీడు ఎన్ని మార్పులు చేర్పులు వస్తాయో ఏమండవు ఆ మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాడు మరి చేస్తా అప్పుడు ఒత్తిడి ఇంటి నుంచి బయటికి రావాలి బయటికి రావాలంటే ఆ ముప్పై కట్టాలి ఆ ముప్పై కట్టాలి ఆ ముప్పై భూతాన్ని ఎప్పుడు కనపడదు ఇప్పుడు ఈ భూతాన్ని వదిలించుకోవడం వాళ్ళ తరంలో వాళ్ళు ఎందుకు సుఖంగా స్వేచ్ఛగా జీవించారంటే ఇదే పని చేశారు వాళ్ళు కూడా కానీ ముప్పై ఏళ్ల చేశారు నా లైఫ్ మొత్తం మీద నా జీవిత చరమాంగానికి వచ్చేటప్పటికి నాకు ఒక ఇల్లు ఉండేది చాలు మా పిల్లలు బాగా చదువుకుంటుంది సార్ ఇంతే పెట్టుకున్నారు వాళ్ళు ఏమన్నా చెప్తే నాకు పెద్ద ఎవరైతే ఆశలే పెట్టుకోవాలి హీరు బాయ్ అయిపోవాలని అనుకోవాలి ఇప్పుడు మనం కూడా అనుకుంటున్నాం ఉద్యోగంలో చేరగానే ముందు ఇల్లు ఏమైపోతావు అదేంటంటే లెక్కలు చెప్తావు పదివేల రూపాయలు ఇంటి ఎంత కదా ఆ పదివేల రూపాయలు ప్రీమియం ఇల్లు వచ్చేస్తుంది కదా ఇల్లుతో పాటు భూతం కూడా వస్తుంది ఇల్లు ఒక్కటే రాదు ఇల్లుతో పాటు భూతం కూడా వస్తుంది మాటి మాటికి భూతం నిన్ను బెదిరిస్తు నెల ఉద్యోగం చేయలేదండి ఆ యాభై అలా కడతావు కట్టలేవుగా ఏదైనా ఒక సందర్భం రాదా జీవితం అక్కడ విడ్డ్రా అవ్వాల్సిన అవసరం రాదా అప్పుడు ఈఎంఐలో ఏమైనా వెరీ బిజీ అదే ఉంటుంది ఒక ఆట ఏదో ఉంటుంది ఈ స్లాట్ ఆ స్లాట్ అసలు గేమ్ ఏదో ఒకటి ఉంటుంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఏదో వాడు జీవితం అంతా అదే అదే గోళ అది ఎప్పటికీ పూర్తి కాదు ఆ స్లాట్ గేమ్ ఎప్పటికి పూర్తి కాదు మనం మనం దానికి కంట్రోల్ ఉన్నావా అది మనం కంట్రోల్ ఉంటాం కదా ఉద్యోగం కోసం పుట్టలేదు కొన్ని ఇల్లు కోసం పుట్టేవా ఫైవ్ లేదు కదా నువ్వు ఉండటానికి ఒక గదిలోనే ఉండవు రూమ్స్ ఏం చేస్తుంది నలభై సార్లు విడాకులు పుచ్చుకుంది ఏది బెటర్ సో జీవితం వల్ల ఆ జీవితం వల్ల ఏమిటి ప్రయోజనము అర్థరహితము కాబట్టి అర్థకామాలే ప్రధానం ఉన్నప్పుడు అట్లా ఉంటుంది మరి ధర్మం ప్రధానం అంటే తేడా లేదు రెండింటికి మధ్య ఉండకూడదు ఎప్పుడు కూడా రుణానుబంధం విపరీతం అయిపోకూడదు ఎప్పుడు కూడా దేశమే అప్పులు చేస్తుందండి నేను చెయ్యి అట్టా కదా అర్థమైంది ఇవాళ ఏదో విపరీత వచ్చేసి చెప్పేవాళ్ళండి అప్పు నిప్పు అప్పు నిప్పు దూరంగా ఉండాలి ఆయన అదే చెప్పేది అసలు అప్పు నిప్పు ఈ రెండు చేయకూడదు ఎన్ని రోజులు వెళ్ళకూడదు అంతే కదా అసలు నిర్ణయే నీకెంత కావాలో నీకు ఒక నిర్ణయం ఉండాలి కదా నాకు ఏ ప్రపంచంలో ఉన్న అన్ని నగరాల్లో ఇల్లు ఉండాలి ఎన్ని నగరాల్లో ఉంటావు ఇంకా ప్రయోజనం ఏముంది నేను ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో నాకు ఇల్లు ఉండాలన్నట్టం కదా ఏం చేసాదరాండి ఇల్లు శరీరం కదండి శరీరాన్ని ఇల్లు అని తెలుసుకోవడానికి వెళ్ళిన ప్రతి నగరంలో నాకు ఇల్లు ఉండాలండి అంటే సరే సో ఇట్లా మానవుడు ఎక్కడికక్కడ ఏమైపోతున్నాడు ఎక్స్ట్రా అమ్మేమైపోతారు లావిష్ ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయిపోయినా వెనక్కి తిరిగి చూసుకుంటాం ఏమంటారు అప్పుడు మొయ్యలేనంత బరువు ఏం మొయ్యలేనంత బరువు అని గొడవలు తీర్చలేదు ఆస్తులు వస్తే ఏమైపోతాయి దేవినేని రమణ గారు మంత్రి గారు ఉండేవారు కృష్ణా జిల్లాలో తెలుసు గారు చనిపోయారు చనిపోతే అక్కడ ట్రైన్ యాక్సిడెంట్లు వరంగల్లో చనిపోయారు చనిపోవడం అలాగే చనిపోయాడు ఆయన పార్టీ ఫండ్ వెళ్ళేటప్పుడు ఒక ఏడు కోట్ల రూపాయలు పట్టుకెళ్తున్నాడు చనిపోయిన అరగంట లోపల ప్రెసిడెంట్ వచ్చేసాడు అక్కడ అరగంట లోపల అక్కడ ఉన్నాడు ఒక షుట్ కేసు దొరకదు నాలుగు షుట్ కేసుల్లో ఒకటి చూడ దొరకలే ఒకటివడో అప్పుడే ఆ పార్టీ ప్రెసిడెంట్ వచ్చే లోపలే చేరుకున్నాడు మరి తెలియకుండానే ఉంటుందా పార్టీ ఫండే ఏడు కోట్లు ఇచ్చాడంటే వాడికి ఎంత అక్ష ఇరవై నాలుగు గంటలు తిరగకుండా వాళ్ళు ఆవిడ వేసేదేరు ఎందుకని తమ్ముడు ఎమ్మెల్యే అవ్వాలి ఆవిడ ఉంటే ఆవిడవుతుంది కాబట్టి మరి పిల్లలు సంటి పిల్లలు ఏం చేయాలి మరి ఏసేమంటారా మీరు పట్టుకుపోతారా అన్నారు తాతాత అమ్మ ఉంటారు వాళ్ళు పడుకు ముందే రాయించుకున్నారు మీకు మాకు వీళ్ళకి ఏ రకమైన ఆర్థిక పరమైన సంబంధాలు ఇప్పుడు ఈ జీవితం దేనికైనా లెక్క ఇప్పుడు ఏం లేవు ఇప్పుడు వాడు చనిపోయిన వాడి సంస్మరణ దినోత్సవాలు మాత్రం విపరీతంగా దొరుకుతుంది వస్తాయి అంటారు అందుకే తనిపో బ్రతికి ఉండగా మాత్రం విడగడన్నా పెట్టని పోయిన తర్వాత మాత్రం భారీగా సంవత్సరీకాలం ఖర్చు పెడతాం అసలు నేననేది మనం దగ్గరుండి మన జీవితాన్ని ఎట్లా సమ సంస్కరించుకోవాలి వేదం ఏం చెప్పింది మనం ఏం చేస్తాం ఈ రకమైనటువంటి అవుట్లుక్ లేదనుకోండి అప్పుడేముంది అర్థకామాలే కాదు అరే ఏముందంట నేను వేగంలో ఉన్నప్పుడు అది తెలియదు అయిపోయినా చేస్తాం ఒక అబ్బాయి అన్నాడు హైదరాబాద్ లో ఆ అబ్బాయి తల్లిదండ్రులకి డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చారు ఆ అబ్బాయికి నలభై ఐదు ఏళ్ళు డాడీ అంటాడు ఎవరిని సెవెంటీ ఎందుకనిట అంటే ఈ అబ్బాయిని పెళ్ళి చేసుకోమన్నారని స్టిల్ యుకింగ్ టూ యంగ్ అంటాడు ఇంకా నలభై ఐదేళ్ళకి పెళ్లి చేసుకోమంటే ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడు ఎప్పటికో చేసుకుంటానంటాడు కొన్ని చేసుకోని అంటాడా అది లేదు కొన్ని విరక్తి వైరాగ్యం ఉన్నాయా అవి లేవు నెలకి ఇరవై ఆరు గంటలని చుట్టూ వచ్చేసాడు భోజనం చేసింది టిఫిన్ చేయడు టివిన్ చేసి భోజనం చేయడు ప్రయోజనం ఏమి గొప్ప ఉండే ఉద్యోగం బాగానే ఉంది కోట్లాది రూపాయలు అమెరికాలో ఇల్లు నువ్వు ఏ దేశం వెళ్ళి ఆ దేశంలో ఇల్లు ఇండియాలో ఇల్లు ఏం చేసుకుంటావు నేను అనేది కాబట్టి వేగం అనుకున్నాక నువ్వు దాన్ని ఆపలేవు ఆ పుష్ వచ్చేసిందండి ఆ ప్రవాహంలో పడిపోయావు నువ్వు విట్ర రావాలంటే నీ వల్ల కాదా కాబట్టి ఆ ప్రవాహంలో ప్రవేశించేటప్పుడే నీకు విజ్ఞత ఉండాలి నిన్ను నేను ఎంతవరకు అడ్మిట్ చేయాలి అడ్మిట్ చేసే శక్తి నీ తరం అది నీ స్వాధీనమై ఉంది అనుకో అప్పుడు గొర్రం కళ్ళు మళ్ళీ గొర్రం పరిగెట్టి కళ్ళు నీ చేతులం అందుకనే భగవద్గీతాచార్యుడు గీత బోధించే ఫోటో అందరూ పెట్టుకోమని చెప్పారు పరమాత్మలో పెట్టాడు అర్థం ఆయన ఇది గొడవ నేను రావాలని కానీ ఆ నిడపడో నువ్వు తీసుకోడు నువ్వు పెట్టినాడు అన్య శరణి అనేసేటప్పుడు ఏమైపోయింది విజయా నువ్వు సార్థక నామధేడు నేను చూస్తా పోటు నడిపితే రధాన్ని ఆయనకి విజయం వస్తుందో అటు నడిపి మనమేనే ఉంటున్నాం ఇప్పుడు ఉపయోగం నావా నువ్వు లేవు అసలు నేనే అయిపోయి ఇప్పుడు ఏమైపోతావు నువ్వే గుర్రాలు నడుపుకోవాలి నువ్వే చేసుకోవాలి అని నువ్వే చేసుకోవాలి నువ్వే డ్రైవరు నువ్వే అన్ని అప్పుడేమైపోతావు వీళ్ళ తరంలో మీ తరంలో కార్లు ఎవరు నడిపేవాళ్ళు డ్రైవర్ కంపల్సరీ మీ తరం సేమ్ డ్రైవింగ్ అసలు చెప్తున్నా నేను ఎందుకని అంటే అక్కడ ఒక విషయం ఎంతో దూరం అయితే గానీ వాళ్ళు కారులో వెళ్లే వాళ్ళు బియాండ్ రీచ్ కంపల్సరీ మనం వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేయాలనుకుంటేనే కారు ఇప్పుడు మనం ఏం చేసాం నిత్యావసర వసూలు చేసేసిందా వైసో అంత అవసరం ఏంటి దానికి నలుగురు ఐదుగురు ప్రయాణం చేయాలనుకున్నప్పుడు కదా కారు కావాల్సింది ఒక మనిషి వెళ్ళాలంటే కారు ఎందు అవసరం లేదు కానీ నువ్వు అదే రోజుకి రెండు కిలోమీటర్లు వెళ్ళి రావాలనుకోండి ఎక్కడ వెళ్స్తావు కారు సో అవసరం కోసం వెళ్ళావా వేషధ్యం కోసం వెళ్ళేవా ఓకేనా మన భారతదేశంలో ఉన్నటువంటి దూరాలకి కారు అవసరంలా మన దేశ ఉద్యోగ నాచురల్ గా పది కిలోమీటర్ల కంటే ఎక్కువ అవతలు ఉండం మనమే అంతే కదా అదే అమెరికా అనుకోండి అక్కడ ఎలా ఊలు తప్ప పది కిలోమీటర్ల దూరంలో ఉండే అవకాశం లేదు ఇప్పుడు ఇండియాలో ఉన్నవాడు ఈజీగా ధర్మార్థ కామ మోక్షాల్లో ఉండగలుగుతాడా అమెరికాలో ఉండగలుగుతాడా ఎందుకని అక్కడ నీళ్లు దొరకవు అమెరికాలో తాగడానికి నీళ్లు దొరకవు కొనుక్కోవరు చచ్చినట్టు కొనుక్కోరు వాటి బయట నీళ్ళు జరిగే అవకాశం మనకి ఎక్కడ నీళ్ళు రైట్ ఇక్కడ మనకి ప్రభుత్వం చచ్చినట్టు నీళ్ళు ఇచ్చి తీరాలి మంచి నీళ్ళు ఇచ్చి తీరాలి ఇవ్వకపోతే గొడవ జరుగుతుంది ఇక్కడ అదే అమెరికాలో చేయను ప్రతి అక్కడ దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రైట్ వేరు కరెక్ట్ ఇట్లా భారతదేశంలో ప్రతిదీ కూడా నువ్వు లావిష్గా ఎట్లా ఉండకుండా ఉండాలో చూస్తుంది అక్కడ అన్నిటి లేవిష మాట్లాడతాడు ఓడి కొనాల్సిన బదిగా ఉంటాడు అక్కడ గొడవ అది ఎందుకు ఇప్పటిదాకా అసలు మార్క్ సిస్టమ్ ఒప్పుకోలే మన ట్రేడ్ పాలసీలో ఇప్పుడు ఇప్పుడు మనం అమెరికనైజ్ అయిపోతున్నాం మన కిరాణా కొట్టే ఒప్పుకున్నాం ట్యాక్స్ పోయినా పర్వాలా మనకి గవర్నమెంట్కి ఆదాయం రాబోయే మేము మనమే ఒప్పుకున్నాం ఎందుకని ప్రజలు బలవంతులు అవుతారు నష్టమే వచ్చింది ప్రభుత్వం బలంగా ఉండాల్సిన అవసరం ఏం లేదు అది పాస్ సిక్స్టీ ఇయర్స్ నుంచి మన ప్రజాస్వామ్యంలో మనం అలాగే ఉన్నాం ఇప్పుడు మార్క్ సిస్టమ్ నొప్పేసుకున్నాం మనం కూడా అప్పుడు ఏమైపోతాం ప్రజలు పూర్తి మచ్ పూర్ రిచ్ మచ్ రిచ్ అప్పుడు ఈ పూరికి నూ ఆ రిచ్కి మధ్య విధానం ఎవరైనా ఆపగలరా అప్పుడు ధర్మార్థకామం అర్ధకామాలు బలపడిపోతాయి ఇంట్లో మన ప్రతి అంశంలో భారతదేశంలో ప్రతి అంశాన్ని పరిశీలిస్తే యజోడ్ పాలసీలన్నిట్లో కూడా ధర్మానికే ప్రాధాన్యత ఇవ్వాలి ఏమైనా సరే అట్ ఎనీ కాస్ట్ ప్రాధాన్యత ఆ లోపల ఎంత బలమైన నీకు తోస్తుంటే అది అలా ఉంటావు అంత బలమైన కాంక్ష ఉండాలంటే ఇది బలపడితే గానీ నువ్వు మోక్ష లక్ష్యంలోకి మారలేవు ఇదిలా స్థిరంగా ఉంటే తప్ప ఆ మోక్ష కాంక్ష నీలో బలపడవు ఆ వైరాగ్య భావం రాదు వాడిద్దరికీ వైరాగ్యం సులభం మీకు వైరాగ్యం కష్టం ఎందుకని సామాన్య జీవితం ఉంది అక్కడ వైరాగ్యం సులభం విశేష జీవితం ఉంది ఇప్పుడు అమితాబ్ బచ్చన్కి వైరాగ్యం నేర్పాలంటు బిగ్ బి ఎట్లా నేర్ప నేర్పలే సో నీ జీవితం సామాన్యంగా ఉంటాను సింపుల్ లైఫ్ హై థింకింగ్ నేను మనిషి రివర్స్ అయిపోయాను అందువల్ల ఉల్టా పడ్డాయి నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే అల్టిమేట్ గా మీరు మీ రాబోయే పాతికి ముక్క ఏళ్ళు జీవిస్తే మీ తర్వాత తరానికి మీరు అందించగలుగుతారు లేకపోతే వారసత్వంగా ఇవ్వగలిగింది పలకని నోట్లు ఇవ్వవలసింది నోట్లు పలక నోట్లు ఏం పలు అది వాళ్ళ పెద్ద ప్రయోజనం సంపాదించాలనే తల్లిదండ్రులు చూసే కదా నేర్చుకునే పిల్లలు ఆ రకమైనటువంటి ఉత్తమమైన జీవితాన్ని మీరు ఇవ్వగలిగారు అనుకోండి అంతకంటే ఏమిస్తావు జ్ఞాన వారసత్వం కంటే ఒక తరాన్ని మరొక తరానికి ఇవ్వగలిగింది అనేక తరాలుగా జరిగితే అదే సంస్కృతి సంస్కరించబడిన జీవితం నెంబర్ కంపెనీ మార్కెట్ పో ఎప్పుడైనా మీరు ఇద్దరు ఏదైనా విశేషం ఉంటే అడగచ్చు నాకు తెలిసినంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తా ఇది ఇక్కడ వరకేగా నెంబర్ ఇందాక చేసింది అక్కడికి వెళ్తే ఉండదు అర్జున్గా నా దగ్గర మా అబ్బాయితో కూడా మా శ్రీమతి గారు మాట్లాడిస్తుంటారు నేను అన్ని ఇవే మాట్లాడుతాను ఆవిడేమనుకుంటుంది అంటే వాడి చదువు వాడి ఉద్యోగం వాడి వ్యవహారం ఆ బాగా మాట్లాడుతానని ఇస్తున్నాడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు మాట్లాడుకునే మధ్యలో ఇస్తానమాట నేనేమో ఇవి మాట్లాడుతున్నాను నేను మా మాట్లాడమన్నా నువ్వే మాట్లాడుతున్నాడు లోపలే అదేగా మాట్లాడేది అయినా అసలు దాని గురించి ఏం చర్చిస్తావు ఏమంటుందో అక్కడ చర్చించావండి నీ చదువు నువ్వు చదువుకుంటావు నీ ఉద్యోగం నువ్వు చేస్తావటాయి నీ డబ్బు నువ్వు సంపాదిస్తావు నీ భార్యను సరిగా చూసుకుంటావు నీ పిల్లలు అంటావు అందులో నువ్వు ఏదైనా అడిగితే కదా చెప్పవలసింది నా చెప్పడానికి ఏమంటున్నావునా అడిగితే ఏదైనా చెప్తాను అంట